నమాకల కర్మ కరోన్యాసీ యోగీ చాజాశ్వ సన్యాసమి <di> ం విద్ధి పాండలా సన్యస్త రాష్టో ఎంసర్వర్మతరిత్యాగలక్షణం పరమాసన్యాసీ రాహు శ్రుతిస్మృతివాదానులక్షణం తమ్మీవా కర్మయోగ ప్రవృత్తిలక్షణీతే నివృత్తిలక్షణ పరమాసన్యాసిన కీదం సామ్యమంగీకృత్య తద్భావ్యపేక్షాయా ఇదముష్యతే అస్థి పరమాత్మ అంతవరకు గీత కేవలము సాధు సంతులకి సర్వసంగ పరిత్యాగులకి మాత్రమే సంబంధించినది అనే ఒక అభిప్రాయం లోకంలో సాధారణంగా సాధారణంగా లోకంలో జనులు ఏం చేస్తారంటే సాధుతులు వాళ్ళు వేరే జాతి మనం గృహస్థులం సంసారంలో ఉన్న వాళ్ళం మనం వేరే జాతి అని ఇలాగా ఆ రెండు జాతుల కింద విభాగం చేసుకుని ఉంటాం సాధు సంతుల జాతి వేరే గృహస్థులు సంసారం ఇలా జాతి వేరే కాబట్టి ఈ అద్భుతములైన సూత్రాలు ఏవైతే కర్మయోగము ధ్యాన యోగము ఆత్మ ఇవన్నీ ఎవరి కోసము అంటే మన మామూలుగా సంసారంలో గృహస్థుల ఉండే వాళ్ళు మన కోసం కాదు మనకు ఎంతసేపు డబ్బు సంపాదించుకోవడం భోగాలు అనుభవిస్తూ ఉన్నా అప్పుడప్పుడు దేవుడికి దండం పెట్టి ఓ దేవుడి మమ్మల్ని మా కష్టాలన్నీ తీర్చేసి మా సుఖ కోరికలు అన్ని తీర్చేస్తూ పూజ చేసుకుంటూ ఉన్నాం ఇంతవరకే మన పని ఈ ఆత్మవిద్య వైరాగ్యం ఇవన్నీ కూడా సాధు సంతులనే వేరే జాతి వాళ్ళు ఒకళ్ళు సంబంధించింది అని ఈ విధంగా గృహస్థ సమాజ జీవితంలో ఈ విధంగా విభాగం చేసి కూర్చుంటాం ఆ దృష్టికోణంతో చూసినప్పుడు గీత ఎవరి కోసమో అది సన్యాసుల కోసం గీత అనే ఒక భ్రమ లోకంలో ఉంటుంది గీతా రహస్యము అనే గ్రంథంలో బాలగంగాధర తిలక్ దీన్ని గట్టిగా విమర్శించారు భగవద్గీత ఆ అడవిల్లోనో లేకపోతే కొండ గుహలలోనో మకా చేసి నివాసం చేసేటువంటి సర్వసంఘ పరిత్యాగుల కోసం అని మీరు అనుకోవద్దు అలాగలాగో ఉపయోగపడుతుంది గీత వ్యవహార శోధనాయ అని ఒక భగవద్గీత మానవుల యొక్క వ్యవహారాన్ని శుద్ధి చేయటం వరకు అది అవతరించి గీతను బోధించిన శ్రీకృష్ణుడు గృహస్థు కర్మ కర్మను నిత్యం చేస్తూ ఉండేవాడు గీతను నేర్చుకున్న అర్జునుడు కూడా గృహస్థు సో లోకం వ్యవహారంలో ఉన్నవాడు లోకం వ్యవహారం లోకంలో మనం వ్యవహరించేప్పుడు గృహస్థులుగా ఉంటూ కూడా లోకంలో వ్యవహరించేపుడు ఆ వ్యవహారంలో ఎటువంటి శోధన పవిత్రీకరణ తీసుకురావాలి అనే విషయాన్ని చెప్పడం కోసం గీత బయలుదేరింది తర్వాత ఇక్కడ ఎం సన్యాసమితి ప్రాహుఃోగం తమ్ విధి పాండవ ఒక ప్రధానమైనటువంటి కల్పన ఒక ప్రపోజిషన్ లోకంలో సన్యాసము యోగము అనే రెండు పదాలకి ఒక కల్పన ఉంటుంది ఇలాగ సన్యాసము అంటే సన్వమును విడిచిపెట్టుట సర్వమును విడిచిపెట్టుట ఆ సర్వంలో కర్మలు కూడా ఉంటాయి కర్మలను కూడా విడిచిపెట్టుట అలా కూడా అలాగే ఉంటుంది కూడా సన్యాసాశ్రమ స్వీకారం చేసిన తర్వాత ఇందులో యాగాలు హోమాలు యజ్ఞాలు ఇవే అలాగే శ్రాద్ధాది కర్మలు కూడా ఏమి ఉండవు సర్వసంగ ప్రత్యాగంగా ఉంటారు సన్యాసులు కర్మానుష్ఠానం ఏమి ఉండదు కర్మానుష్ఠానం అంతా కేవలం గృహస్థులకే ఉంటుంది ఒకప్పుడు అలా ఉండేది ధర్మం యొక్క స్వరూపం వచ్చింది కానీ ఆధునిక కాలంలో అనేక వికృతులు అంటే ఎబరేషన్స్ వచ్చాయి ఆ ఎబరేషన్స్ లో ఒక ఎబరేషన్ ఏమిటి అలా అనిపిస్తుంది నాకు మీరు పెద్దలు ఆలోచించండి ఒక ఎబరేషన్ ఏమిటంటే గృహస్థులు కర్మానుష్ఠానం మానేస్తారు సన్యాసం చేస్తున్నారు కర్మానుష్ఠానం పెద్ద పెద్ద యజ్ఞాలు యాగాలు సన్యాసం చేస్తున్నారు గృహస్థులు మానేసేసి భోగాల్లో పడిపోయారు బగ్గు సంపాదించుకోవడం భోగాలు అనుభవిస్తూ ఉండడం ఇంకా ఈ యజ్ఞాలు యోగాలు ఏమైనా చేయాలి సన్యాసం చేస్తాం వాళ్ళు ఖాళీగా ఉన్నారు కాబట్టి వాళ్ళు మరి మీరేం చేస్తారంటే మేము సంపాదిస్తాం టికెట్లు చింపి సంపాదిస్తాం ఆ లెక్కను తయారై సన్యాసులు కూడా ఆత్మనిష్ఠిలో ఉండడం చేతకాక ఈ కర్మకాండ వెంటబడి దీని ద్వారా మేము ఏదో లోక కల్యాణం చేస్తున్నాం ఏదో అనుకుంటూ మొత్తానికి లోప వ్యవహారంలో ఉన్నట్టుగా అది ఇది ఒక వికృతి అనేవి ఆ విషయంలో పెడితే ఒక ప్రసిద్ధమైన దృష్టికోణం ఒకటి ఉన్నది అదేమంటే సన్యాసము యోగము సన్యాసము అంటే నివృత్తి నివృత్తి కర్మల నుండి ఉపసంహారం చేయుట అది నివృత్తి యోగము అంటే కర్మయోగం అన్నమాట కర్మలను అనుష్ఠించుట ప్రవృత్తి కానీ ఇక్కడిషన్ నివృత్తి ప్రవృత్తి ఇవి తూర్పు గొడవ ఆ ప్రశ్న కర్మయోగస్య ప్రవృత్తి లక్షణ పద్మపరీతైన నివృత్తి లక్షణ పరమార్థ సన్యాసేనా సన్యాసం అంటే సర్వకర్మ పరిత్యాగపూర్వక సర్వకర్మ సన్యాస పూర్వక ఆత్మజ్ఞాన నిష్ఠా అది సన్యాసం అంట దాన్ని పరమార్థ సన్యాసము అని అంట అంటే వీరికే ఏదో ఒక ఫ్యాన్సీ కోసం తీసుకున్న సన్యాసం కాకుండా యథార్థంగా ఆయన సన్యాసం తీసుకున్న పక్షంలో ఆ సన్యాస జీవితం యొక్క లక్షణం ఏంటి నివృత్తి దాని లక్షణం నివృత్తి ప్రధానమైనటువంటి సన్యాస జీవితం యోగము కర్మ యోగము కానీ ఎందుకు ప్రవృత్తి కర్మలను చేయుట నిత్య కర్మలు నైమిత్తమ కర్మలని పరమేశ్వర ఆత్మ బుద్ధితో కర్మఫల ఆసక్తి లేకుండా చేయుట ఒకటి ప్రవృత్తి ఇంకొకటి నివృత్తి పరస్పరం విరుద్ధంగా ఉన్నాయి ఒకదానికొకటి ఎదురు ఉంటాయి అంటే అర్థమేంటి ఏది ప్రవృత్తి అది నివృత్తి కాదు ఏది నివృత్తియో అది ప్రవృత్తి కాదు కాని ఈయనంటున్నాను ఏది సన్యాసమో అదే యోగమో అంటున్నారు చుసన్యాసమితి ప్రాగము యోగమింటమే వృద్ధి పాండగా అది ఎలా కుదురుతుందండి మేమందరం ప్రవృత్తి నివృత్తి పరస్పర విరుద్ధములైన జీవన శైలి అని మేము అనుకుంటుంటే మధ్యలో ప్రవేశించి సన్యాసం అంటే యోగమే యోగం అంటే సన్యాసమే ఈ రెండింటికి ఆ రకమైన ఏకత్వాన్ని ఒక సామ్యం ఉండాలి ఒక సమాన లక్షణం ఒకటి ఉండాలి ఆ లక్షణం ఈ సమానంగా ఉంది దానిని బట్టి ఈ రెండింటికి ఏకత్వాన్ని మేము చెప్పాము అని చెప్పదగ్గ ఆ సమాన లక్షణం ఏమిటి అని ప్రశ్న అక్కడ ఆగి సో ప్రవృత్తి రూపమైన కర్మయోగము నివృత్తి రూపమైన సన్యాసము పరస్పర విరుద్ధాలుగా ఉంటూ ఈ దృశం సామ్యం అంగీకృత్య వాటి మధ్యలో వాటి ఈ పరస్పర వైరుధ్యాన్ని పక్కన పెట్టి ఒక సమత్వాన్ని ఏకత్వా సమాన లక్షణాన్ని మీరు చూసినట్టుండే అది ఏమిటది తద్భావ ఉపపద్య అంటే యోగ సన్యాస భావ సన్యాసభావ సన్యాసం అంటే అంటే సన్యాసమే అని చెప్తున్నాడు కదా అది ఏ సమాన లక్షణాన్ని బట్టి మీరు అలా చెప్పారు అని ప్రశ్న వేసుకుని దానికి సమాధానం చెప్తున్నారు అస్తి పరమాన్యాసేనా సామ్యం కర్తృత్వా రతం ర్మయోగస్య చూడండి ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన కర్మయోగాన్ని చేస్త అనుష్ఠిస్తున్నాడు ఆయన పరమాత్మ సన్యాస స్వీకారం చేస్తున్నాడు ఆ ఒకే వ్యక్తి సన్యా కర్మయోగాన్ని అనుష్ఠించ కొంతకాలం తర్వాత తర్వాత సన్యాస స్వీకారం చేస్తున్నాడు అదే వ్యక్తి ఎందు ఈ కర్మయోగం చేసినప్పుడు ఉండే ఏ లక్షణం ఉందో ఒక లక్షణం అదే లక్షణం సన్యాసంలోకి కూడా అనువర్తిస్తోంది అదే లక్షణం కంటిన్యూ అయిపోతోంది కాబట్టి ఆ లక్షణాన్ని బట్టి కర్మయోగానికి సన్యాసానికి సామ్యము కాలేదు ఏ విధా లక్షణం యోహి పరమాధ సన్యాసీ సహ సర్వర్వకర్మనతయా ఫల విషయం సంకల్పం కావృత్తిహేతు చూడండి మీకు సన్యాసికి కర్మయోగి మీకు సమలక్షణం సేమ్ క్యారెక్టర్ మీకు చూపిస్తాం చూడండి ఏదో ఒక సమత్వాన్ని చూపించి అప్పుడు అనాలి హేమే సన్యాసం అంటే యోగమే యోగం అంటే సన్యాసమే అని ఏదో ఒక లక్షణం చూపించాలి కదా ఏమిటనే ప్రశ్నకి సమాధానంగా ఉంది లక్షణం ఉంది ఏమిటో చూపిస్తాం చూడండి ఈ పరమార్థ సన్యాసి అంటే ఆశ్రమ రూప సన్యాసం స్వీకారం చేసిన వాడు మీరు గమనించండి యహా పరమార్థ సన్యాసి అంటే ఎందుచేతం అనగా యహా పరమార్థ సన్యాసి ఎవడైతే సన్యా ఆశ్రమరూప సన్యాసాన్ని స్వీకరించిన వాడైతే ఉంటాడో సహా వాడు ఎలా ఉంటాడు సన్యాస్యతి వాడు సన్యాసం చేశాడు దేన్ని సన్యాసం చేసేటంటారు సో సంకల్పం సన్యస్యతి అసలు పాయింట్కి వచ్చాం సో కర్మ చేసిన సంకల్పం నుంచి కూడుతున్నాడు సన్యసించినా సంకల్పం నుంచి కుడుతుంది సంకల్పము అంటే బుద్ధి ఎందు చేసుకునే నిశ్చయానికి దానికి సంకల్పము అని అంటారు ఇప్పుడు మీరు ఏ పని సంకల్పం ముందు సర్వ చలనములు సర్వ క్రియాకలాపము కూడా సంకల్పం నుంచి కుడుతుంది సంకల్పం లేకపోతే ఏది లేదు ఇప్పుడు హఠాత్తిగా వెళ్ళిపోయి రైలు రైలు ఉంది రైలు ఎక్కువ రైలు ఎక్కాడు సరేనండి రైలు ఎక్కడానికి వెనకాలేము ఆటో ఎక్కడు ఆటో ఎక్కాడు సరే ఆ ఆటో ఎక్కి రైలు ఎక్కడానికి వెనకాలేముంది సంకల్పం అలాగే యజ్ఞం అంటూ మొదలు పెడతాం పెద్ద పెద్ద యజ్ఞాలు చేస్తుంటారు యజ్ఞాలు చేస్తాం కోటి కుంకుమ పూజ చేస్తాం కొన్ని కోటి ఎందుకంటే లక్ష చేయించు కదా అంటే కోటి చేయాల్సిందే పెద్ద సంకల్పం సంకల్పం చేస్తారు అలాగే కూర్చుని ఉంటాడు ఆయన ఆయన సంకల్పం వస్తుంది సంకల్పం రాగానే పది మంది శిష్యుల్ని పిలుస్తాడు మనం చేద్దా ఉంటాడు సరైన మహాత్మా అంటారు వాళ్ళు మొదలు పెడతారు సందర్ వస్తువులు అచ్చి వయించి కాబట్టి సంకల్పం నుంచి పుడుతుంది ఇక్కడ ఉంటుంది సంకల్పం ఆ సంకల్పం నుంచి పుడుతుంది ఇప్పుడు ఈ పరమార్థ సన్యాసి సన్యాసం చేశాడు సన్యాసం దేన్ని సన్యాసం చేశాడు కర్మలను చేయాలనే సంకల్పాన్ని సన్యాసించ సంకల్పం సన్యాసి ఇప్పుడు నేను గృహస్థుని కాబట్టి ఈ ఇంటి యొక్క పోషణ బాధ్యతను నేను వహించాలి అది సంకల్పం ఆ సంకల్పాన్ని సన్యాసం చేసేట లేదా అలాగే నేను ఈ కర్మలని చేయాలి అనే సంకల్పాన్ని సన్యాసం చేసేట లేదా కాబట్టి సన్యా సన్యాస స్వీకారం చేసేడు అంటే ఏదో ఫిజికల్ గా ఉద్యోగానికి రాజీనామా చేశాడు భార్యనేమో వదిలిపెట్టాడు ఫిజికల్ గా ఆ ఊరితో ఇంకా ఉండడం మానేశాడు అని ఫిజికల్ గా సన్యాసం చేసినట్టు మనకు అనిపిస్తుంది కాని అది యథార్థమే కానీ వాస్తవంలో మూలంలో ఉన్నటువంటిది ఏమిటంటే సంకల్ప సన్యాసమే కలదు కాబట్టి ఎందుకంటే ప్రవృత్తి హేతు కామ కారణం ఇప్పుడు అంటే కర్మ ఉంది ప్రవృత్తి అంటే కర్మ కర్మకి హేతు ఏమిటి కామ కామానికి హేతు ఏమిటి సంకల్పం ఇప్పుడు వేరుగా పని చేస్తున్నాం పని చేస్తున్నారంటే ఆ పని ఎందుకు చేస్తున్నారంటారు ఒక కోరికని సిద్ధింపజేయడం కోసం ఒక లక్ష్యాన్ని చేరటం కోసం ఆ పని చేస్తున్నాం ఆ కామన ఆ లక్ష్యం మనకు కావాలి అనేటువంటి ఆ కామన ఎక్కడి నుంచి పుట్టింది సంకల్పం నుంచి పుట్టింది అది వరస నేను ఎలా అర్థం చేస్తున్నాను సంకల్ప జాయతే కామ అనే ఒక రూలు అది ఎలా వస్తుందంటే ఆ సంకల్పా జాబితా హామీ వెళ్ళవచ్చు న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాయి చెప్పండి అడ్వర్టైజ్మెంట్ దీని మీదనే బేస్ అయి ఉంటుంది న్యూస్ పేపర్ చూస్తూ ఉంటారు చూస్తూ ఉంటే సడన్ గా పెద్ద అడ్వర్టైజ్మెంట్ కనపడుతుంది కానీ ఫ్లాట్ స్క్రీన్ టీవీ కొత్త టీవీ హై డెఫిన్షన్ టీవీ అని కనపడుతుంది దాన్ని చూస్తారు చూసిన వెంటనే ఆ వెంటనే కోరిక పుట్టదు దాన్ని పక్క పేజీకి అన్ని కోరికి పుట్టలేదు జ్ఞానం అయిపోయి కలిగింది ఇలాంటిది ఒకటి ఉంది అనే విషయం తెలిసింది కానీ వెంటనే అది కామన్ కింద రాలేదు ఒక్క పేజీకి తిస్తాడు ఈ అడ్వర్టైజ్మెంట్ చేసేవాళ్ళు ఏంటంటే రెండు మూడు పేజీలు గ్యాప్ ఇచ్చి మళ్లీ వేస్తాడు అది అది మోడర్నేసాడు అది ఒకే పేపర్ లో న్యూయార్క్ టైమ్స్ మూడు పేజీలో నాలుగు పేజీలో గ్యాప్ అయిన తర్వాత ఈ గ్యాప్ లో వీడియో నాలుగైదు రకాల న్యూస్ చదువుతాడు పాలస్తీనాలో ఇలా ఉండి ఇండియాలో ఇలా ఉండి ఇక్కడ పేటారిస్టులు ఉన్నారు ఇదేదో ఇవన్నీ చదవడం పూర్తయి మళ్లీ పేజీకిప్పాడు మళ్లీ అదే గుర్తించుంటాయి కొంచెం మార్పు ఉంటాం మళ్ళీ అదే వస్తువు ఈసారి కేవలం జ్ఞానం కలగడంతో ఆగదు ఈసారి అవనిపిస్తుంది అంటే ఈ వస్తువు మనకి ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది అది సంకల్పం ఆ సంకల్పం నుంచి ఈ వస్తువును నేను పొంది తీరాలి అదే కామనబైందే సంకల్ప జాగ్రత్త కామ దీనికి ఏక లోపల చెప్పారంటే జాయతో విషయాన్ని పురుష సంఘ స్పేష ఉపజాయితే సంఘాత్ సంజాయితే కామహాంగు దాన్ని దాని గురించి ఆలోచించి ఇంకోసారి ఆలోచించి ఇంకోసారి ఆలోచించేప్పటికీ దాని మీద ఒక ఆసక్తి అటాచ్మెంట్ ఒక అట్రాక్షన్ ఆకర్షణ బయలుదేరు ఆకర్షణ నుండి కామన బయలుదేరు ఆ కామన నుండి కర్మ బయలుదరు కర్మ ఈ వస్తువుని మనం సంపాదించాలి అంటే మార్కెట్ కు వెళ్లి డబ్బులు పట్టి దానికి వెళ్లి డబ్బులు విత్డ్రా చేసి మార్కెట్ కు వెళ్లి వాటితో బేర మొత్తానికి కొనుక్కుని దాన్ని ఆటోలోనో నెత్తి మీద పెట్టుకుని మోసుకు తెచ్చుకుని దాని ఏమో దొంగ పెట్టుకుంటూ దానికి ఏమో కనెక్షన్ ఇచ్చుకుని వచ్చిందండి రాలేదని వీటి వరకు మామూలుగా మరికి తెలుసు కదా సో ఇంత కర్మ ఉన్నది కాబట్టి కర్మకి కారణం ఏమండీ కామము కామము కావృత్ హేతు కామ ప్రవృత్తికి హేతు ప్రవృత్తి కర్మ ప్రవృత్తికి హేతు అయినది కామమైతే కామము ఎక్కడి నుంచి కుడుతుంది సంకల్పం నుంచి పుడుతుంది ఆ సంకల్పాన్ని త్యాగం చేయాలి అది సన్యాసం ఆ సంకల్పాన్ని త్యాగం చేసి కూర్చుంటాడు నేను గృహస్థమే అనుకున్నాను అనుకోండి ఆ భోజనం మనకి భోజనానికి వ్యవస్థ అయిపోతుంది గృహస్థి ఉన్న సౌకర్యమే భోజనం అనుకుంటాడు కానీ ఇప్పుడు నేను గృహస్థునే అనే సంకల్పాన్ని త్యాగం చేస్తాను త్యాగం చేస్తే పదకొండున్నర పన్నెండు అయ్యేప్పటికి ఏదో వ్యవస్థ అదో చేసుకో ఏదో కృషన్ వ్యవస్థ చేసుకో చేసుకుంటా కాబట్టి ఆ రకంగా నేను గృహస్థమి అనే సంకల్పాన్ని త్యాగం చేస్తాను ఈ ధనం కావాలి సంకల్పాన్ని చేస్తాను కాబట్టి సంకల్ప త్యాగం బయట నుంచి చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది కర్మ త్యాగం చేసేటందుకు కనిపిస్తుంది ప్రవృత్తిని విడిచిపెట్టడం అన్నదే కనిపిస్తుంది కాని వాస్తవంలో ఈ ప్రవృత్తికి మూలంలో కామ ఉన్నది కామన మూలంలో సంకల్పం ఉన్నది ఆ సంకల్పాన్ని త్యాగం చేశాడు దేనికి సంకల్పం అంటే దేని సంకల్పం అంటే ఫల విషయం సంకల్పం సో సర్వ కర్మ తత్ఫల విషయం సంకల్పం ఎన్ని కర్మలైతే ఉన్నాయో ఆ కర్మలకి ఆ కర్మల యొక్క ఫలాలకి సంబంధించిన సంకల్పాన్ని త్యాగం చే అదృష్టమైన స్వర్గతామో యజేతామో ఉంటుంది వాక్యం అదృష్టమైన యాగం చేసినట్లయితే స్వర్గాన్ని పొందవచ్చు ఇప్పుడు ఈ సన్యాసి ఈ అగ్నిష్టోమం చేసి స్వర్గాన్ని పొందాలి అనుకుంటే వాడు సన్యాసిపారు గృహస్థ ఉంటారు కాబట్టి ఈ అగ్నిష్టోమం అనే కర్మని చేసి స్వర్గాన్ని పొందాలి అనే సంకల్పం ఏదైతే ఉంటుందో దాన్ని అలాగే ఈ ధనాన్ని సంపాదించి ఈ భోగాన్ని పొందాలి అని అనుకుంటే అది అది గృహస్థ ధర్మం కాబట్టి ఈ ధనాన్ని సంపాదించి ఈ సుఖాన్ని భోగాన్ని మనం పొందాలి అనే సంకల్పాన్ని త్యాగం కాబట్టి సంకల్పము దేవి సంబంధించిన సంకల్పము అంటే కర్మలన్నిటికీ వాటి ఫలాలకి సంబంధించిన సంకల్పాలను త్యాగం చేస్తాడు అది సన్యాసి యొక్క త్యాగం ఓకే మంచిది అయమయోగి కర్మ కుర్మాణ ఫల విషయం సంకల్పం సన్యస్యతి ఇక అర్థం దర్శిష్యో సరే సన్యాసి దగ్గరికి వచ్చేసరికి సంకల్ప త్యాగం చేస్తాడు దేని సంకల్పము సర్వకర్మలకి వాటి ఫలాలకి సంబంధించిన సంకల్పాలను త్యాగం చేస్తాడు కర్మయోగి దగ్గరికి రండి ఈయన కర్మల్ని చేసుకొని ఉంటాడు కర్మల్ని చేస్తున్నాడు కర్మ విషయ సంకల్పాన్ని వీదిలిపెట్టలేదు కానీ ఫలాసక్తి లేకుండా కర్మలను చేస్తున్నాడు కనుక కర్మఫల విషయ సంకల్పాన్ని విడిచిపెట్టాడు కాబట్టి కర్మలు కర్మఫలములు అనే రెండింటికి సంబంధించిన సంకల్పాలను విడిచిపెడితే వాడు కర్మల యొక్క సంకల్పాన్ని విడిచిపెట్టకుండా అంటే కర్మలని చేస్తూనే కర్మఫల విషయకమైన సంకల్పాన్ని విడిచిపెడితే వాడు చూడండి సామ్యం వచ్చేసింది మీకు ఈ ఫిఫ్టీ పర్సెంట్ సామ్యం ఫిఫ్టీ పర్సెంట్ తేడా ఉన్నమాట వాస్తవం ఫిఫ్టీ పర్సెంట్ లో సామ్యం ఉంది ఆ ఫిఫ్టీ పర్సెంట్ సామ్యం ఫిఫ్టీ పర్సెంట్ లో ఉన్న తేడాన్ని బట్టి ప్రవృత్తి నివృత్తి తూర్పు పడమలా ఉన్నాయని మీరంటే ఆ రిమైనింగ్ ఫిఫ్టీ లో ఉండే సామ్యాన్ని బట్టి సన్యాసము యోగము ఒక్కటే అని శ్రీకృష్ణుడు అంటున్నారు ఎలా ఉందంటే గ్లాస్ ఇస్ హాఫ్ ఎన్టీ అని ఇంకొకటి హాఫ్ ఫుల్ అని అంతే కాబట్టి ఎన్ను సన్యాస్రామ కాబట్టి గృహస్థులు సామాజికలు సమాజి సమాజంలో ఉన్నవాళ్ళు సన్యాసులు అనేవాళ్ళు వేరే జాతి వాళ్ళన్ని వీలు ఉంటారు మనం ఏది వీధులు మనం గృహస్థం కాబట్టి మనం అన్ని పట్టుకుంటూ అలా వ్యవహారం చేస్తే ఆ వ్యవహారం బంధిస్తూ ఆ వ్యవహారంలో శోధన తీసుకురావాలి అంటే గృహస్థిగా ఉంటూ కూడా కర్మలని చేస్తూ కూడా దాంట్లోకి స్పిరిట్ ఆఫ్ సన్యాసాన్ని తీసుకురావాలి వాట్ ఈస్ ది స్పిరిట్ ఆఫ్ సన్యాస కర్మలని చేస్తూనే కర్మఫలానికి సంబంధించిన సంకల్పాన్ని త్యాగం చేసుకోవాలి నాకే కర్మఫలం వస్తే బాగుండును అనే సంకల్ప మాత్రాన్ని త్యాగం చేసుకోవాలి ఇది ఎలాగంటే పాఠం చెప్పడం మానేస్తే అదో రకం సన్యాసం పాఠం చెప్పేసుకో ఈ పాఠం చెప్పడం వల్ల మనకి లభించే జీతము మొదలైనటువంటి ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ త్యాగం చేసేసి కూర్చుంటే అది అది అది అది సన్యాసమే అదాన్ని కర్మయోగము అంట కాబట్టి కర్మయోగంలో సన్యాసాంశ ఉన్నది సన్యాసంలో సన్యాసాంశ ఎలాగా ఉన్నది కాబట్టి దీంట్లో ఇంకే టెక్నికల్గా కర్మయోగంలో కూడా సన్యాసమే సన్యాసంలో ఉండే త్యాగాంశం ఉంది కదా అని టెక్నికల్ గా చెప్పడం అనేటం అసలు గృహస్థు కూడా తన జీవితంలోకి ద స్పిరిట్ ఆఫ్ సన్యాసాన్ని తీసుకురావాలి అని చెప్పడం అంతేగాని ఇలాగ రెండు జాతుల విభాగం చేసేసి వాళ్ళేమో సన్యాస జాతి వాళ్ళది వాళ్ళు వేరే మనమేమో మనమేమో సంసారణం గనక మనం ఏ త్యాగం చేయక్కర్లేదు మనం అలాగే డబ్బులు పోవేసుకుంటూ ఉన్నాం భోగాలు అనుభవిస్తూ ఉన్నాం అప్పుడప్పుడు చందాలు ఇచ్చేస్తుంటే సరిపడుతుంది అప్పుడు కూడా రణం పెడితే సరిపడుతుంది అని అలాగంటి వేషాలు కూడా అలాంటి జాతులు ఏమి లేకే జాతి ఆకృతి గ్రహణ జాతి అని నిర్ణయం ఏ ఆకారాన్ని బట్టి మీరు జాతిని చెప్పాలి మానవాకారం ఆకారం అంటే మానవాకారమే ఆకారం అంటే మానవ జాతి అంతేగాని సన్యాసంలోనే జాతి వేరే ఉండదు కాబట్టి గృహస్థులు కూడా తమ జీవితంలోకి ఆ స్పిరిట్ ఆఫ్ సన్యాస దాన్ని తీసుకురావాలి ఏమిటి స్పిరిట్ ఆఫ్ సన్యాస ఏమిటి సంకల్పాన్ని త్యాగం చేయుట ఫిజికల్ యాక్షన్స్ ని త్యాగం చేస్తే అదూ రకమ సన్యాసం అండి పరమాత్మ సన్యాసం ఆశ్రమ రూప సన్యాసం కానీ ఇక్కడ మటుకు ఆశ్రమరూప సన్యాసాన్ని కలగట్లేదు అది అవసరం కూడా లేదు రహస్టుగా ఉంటూనే కర్మఫల త్యాగం చేసి ఆ కర్మఫలానికి సంబంధించిన సంకల్పాన్ని త్యాగం చేయాలి ఇక్కడ రహస్యం ఏంటంటే సంకల్ప త్యాగం అనేది చాలా ముఖ్యం గీతా వ్యవహార శోధనాయా అన్నప్పుడు మనం వ్యవహారంలో ఉన్నప్పుడు సంకల్పాలను త్యాగం చేయాలి ఊరికే నిద్ర లేచింది మొదలుగుని నిద్రపోయే వరకు ఒకదాని మీద ఒకటి సంకల్పాలను చేసుకుంటూ ఆ సంకల్పాల నుండి కామనల కింద నుండి కర్మ పరిణతి చెందుకుంటూ అలా ఉంటే అది బంధించేస్తుంది సంకల్పాలను త్యాగం చేసుకుంటూ పోవాలి ఆ త్యాగం సంకల్పాలను త్యాగం చేస్తే అది యథార్థమైనటువంటి సన్యాసం ఇప్పుడు కథల్లో ఇక్కడ అలా చెప్తారంటే గౌరవం తపస్సు చేసుకుంటుంటే అప్సరస్సు వచ్చి విజ్ఞాను కలిగించేవారు అని నాకు పురాణ భాత చెప్తారు ఇప్పుడు తపస్సు అంటే అర్థం ఏమిటి ఏకాగ్రంగా కూర్చుని వీడు ఆత్మనిష్ఠుడే ఉంటాడు అంటే సచిదాత్మరూపంగా ఉంటాడు అంటే ఆ మనస్సులో ఇంకా సంకల్పాలు ఏమి మైండ్ బికమ్స్ నో మైండ్ సంకల్పాలంటే తపస్సు సంకల్ప త్యాగానికే తపస్సు అంటే అన్ని సంకల్పాలని త్యాగం చేసేసుకుని ఏకాంతంలో ఇలాగ వస్తారు కదా దృష్టి స్వరూపేవ స్థానం యోగ దర్శనంలో ఒక సూత్రం ఉన్నది ప్రథమ ప్రారంభంలోనే ఉంది ఇప్పుడు ఇది ఎలాగంటే మీరు దేనిని సంకల్పం చేస్తారో ఆ ఆచారాన్ని మీరు పొందుతారు ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుని ఆ మార్కెట్కి వెళ్ళాలి అని సంకల్పం చేస్తున్నాను అనుకోండి అంటే నేను తత్కాలమునందు ఆ మార్కెట్ తోటి మమేకమై ఉన్నాను అని అర్థం అంతే కదండి మానసికంగా మమేకమైపోయాడు సుందరకాండలో అక్షరం మాట హనుమంతుడు వెంకలో చేయాల్సిన పన్ను అన్ని పూర్తి చేసేసాడు వెంకాదహనం అయిపోయింది ఆయన తోట నీకు అంటుకుని నీకు కూడా జల్లార్చుకున్నాడు సీతాదేవి ఏమైనా ఇందేమో భగవంతుడే ఇదెక్కడ కర్మ మూలక్షేదం అయిపోయే ప్రమాదం నుంచి పడింది అని కంగారు పడిపోతాడు కంగారు పడిపోయి పెద్ద ఎత్తుకుని అశోకవనం దగ్గరికి ఉంది అమ్మా ఇంకా ఆఖరిసారి వన్ అవర్ టైం సాధారణంగా భక్తులు ఎలా అవుతారంటే ఇంకోసారి అలా ఒకసారి చేశారు కదా నమస్కారం మళ్లీ ఇంకొకసారి మేము వెళ్ళిపోయే ముందు అప్పటికే మూడు సార్లు అయింది నాలుగోసారి వెళ్ళిపోయే ముందు నమస్కారం చేసి వెళ్ళిపోతాం అన్నట్టుగా సీతాజేవికి అప్పటికి ఆరా ఇంకొక ఆవిడ ఎలా వద్దో అని డౌట్ వచ్చి వచ్చి అసలు ఇంక మళ్ళీ ఆవిడ దగ్గర రావలసిన పని లేదు పని అయినా కూడా వులసందా లేదా అని చూసుకుని అవును ఆవిడ క్షణంగా ఉంది అని నిర్ణయించుకున్న పని ఇంకొక దండం పెట్టేసి వెళ్ళిపోతారు వెళ్ళిపోయినప్పుడు అక్కడితో సుందరగాండ పూర్తవుతుంది అక్కడ వాన్నింటిదంటే ఆయన మనస్సు అప్పుడే రాముడి దగ్గరికి వెళ్ళిపోయింది అంట మనసాగ మనస్సు రాముడిగ్గరికి వెళ్ళిపోయింది మనస్సు వెళ్ళడానికి టైం పట్టడం అంటే మనస్సులో రాముడిని చేరుకున్నాను అనే సంకల్పం కలిగిపోయింది మనస్సులో ఎక్కడైతే సంకల్పం ఏర్పడిందో మనస్సు ఆ ఆకారం అయిపోతుంది మనస్సు అంటే మనిషే మనస్సు అంటే మనస్సు మనిషే కదా ఆ పాదాత్మ్యంలో ఉంటాడు కదా కాబట్టి మనిషి అప్పుడే రాముడి దగ్గరికి తాను వెళ్ళిపోయినట్టుగా ఆయన ఆకారాన్ని పొందేశాడు మనస్సులో మన శరీరం ఇక్కడే ఉంది మనం ప్రయాణం చేసేప్పుడు కూడా అలాగే ఉంటుంది అమెరికాలో విమానం ఇంకా ఎక్కడానికి వెళ్తుండే కానీ అప్పుడే ఇండియా వచ్చేసినట్టుగా మనస్సు ఇండియాకి వచ్చేస్తుంది ఇంకా ఏమన్నా ప్రయాణం చేసి ఇక్కడికి చేరేపడికి చాలా తండాలు పడి చేరాలి సో వీడేదో విమానంలో ప్రయాణం చేసేస్తున్నాడు అద్భుతంగాని ఊళ్ళే వాళ్ళు అనుకుంటారు కానీ సో ఒకటి మనస్సు వెనుకుంటుంది అలాగే మార్కెట్ అని సంకల్పం చేయగానే మనస్సు మార్కెట్ ఆచారాన్ని పొందేస్తుంది ఇప్పుడు తపస్సు అంటే ఏమిటి ఈ సంకల్పాలు నన్ను వెంటనే మైండ్ బికమ్స్ నో మైండ్ మైండ్ బికమ్స్ నో మైండ్ రెండు అవస్థలు ఉన్నాయి ఒకటి నిద్రపోవడం మైండ్ బికమ్స్ నో మైండ్ హై గా పడుతుంది గురువు పెట్టిన నిద్రపోతున్నారు అదొకటి దాన్ని తపస్సు అంటున్నారు అలా కాకుండా నిద్రపోకుండా తెలివిగా ఉంటూనే మైండ్ బికమ్స్ నో మైండ్ అప్పుడు ఇంకేముంటుంది సత్యద్పంగా ఉంటాడు అవేర్నెస్ ఆఫ్ ది బీయింగ్ అలా ఉంటాయి దాన్నే సో సదా స్వరూపే అవస్థానం ఈ జగత్తు అంత నీ చూస్తూ సంకల్పం చేస్తూ ఉండేటువంటి ఈ ద్రష్ట ఈ సంకల్పాలన్నింటినీ త్యాగం చేసేస్తే అంటే మనస్సు యొక్క చలనం అందుబెట్టేస్తే కేవలము తన స్వరూపమైన సచిద్రూపంగా ఉండిపోతాడు అది సంకల్ప సన్యాసము అని తపస్సు చేస్తున్నాడు ఈయన విశ్వామిత్ర మహర్షు తపస్సు చేస్తున్నాడు తపస్సు చేస్తున్నాడంటే ఏం చేశాడు ఈ సంకల్పాలన్నింటినీ పిల్లలో మేనకా వంభ ఉర్వశీని మొదలైన అప్సరస్ల వల్ల వచ్చి ఈ యొక్క పపస్సు విఘ్నం కలిగించారు అక్కడ అప్సరస అంటే సంకల్పము అంతేగాని అప్సరస్ అక్కడిని ఎక్కడి నుంచి ప్రయాణం చేసి వచ్చి ఇక్కడ కూర్చొని డాన్స్ చేయడం సినిమా ఏం కాదు కదా సినిమాలో చూపిస్తారు సినిమాలో నాలుగు పాటలు పది పది సన్నివేశాలు పెడితే గాని రెండున్నర గంటలు పూర్తి అవుతుందంటే అలా చూపిస్తాం కాబట్టి అప్సరస్ అంటే ఎవరుంటే మనస్సులో ఆయనకి సంకల్పం కలుగుతుంది ఇలా స్వరూప సత్య రూపంగా ఉంటాడు ఈ లోపల అనిపిస్తుంది ఎవరైనా మంచి అందమైన డ్యాన్స్ చూస్తే బాగున్నావు అనిపిస్తుంది అదే అప్సరస ఆ సంకల్పానికి అప్సరస ఏదో తిండి తిప్పలు లేకుండా ఇలాగే ఆకులు అలములు తింటూ ఏదో ఇబ్బంది పడుతున్నాం చక్కగా ఏదైనా పంచపక్ష భోజనం చేస్తే బాగున్నాను అని అనిపిస్తుంది అదే సంకల్పం ఆ సంకల్పమే వ్యక్తున్నాం కాబట్టి ఎప్పుడైనా పురాణాల్లో అప్సమస్యలు వచ్చి విఘ్నం కలిగించారని వింటే నిజంగా అప్సమస్యలు వచ్చేసి ధ్యాన్స్ని మొదలెట్టారని ఇంకక్కడి నుంచి ధ్యానాభిధానం మొదలుపెట్టారని అనుకున్నారు అలాగా అనుకోకూడదు అక్కడ సందర్భం ఏంటంటే సంకల్పాలు ప్రవేశించాయి ఎప్పుడైతే సంకల్పాలు వచ్చాయో అయిపోయిందంటే విఘ్నం అయిపోయింది తపస్సు కాబట్టి ఇక్కడ కర్మయోగి పరమార్థ సన్యాసికి సో సంకల్ప త్యాగము కర్మయోగి అయితే ఫిఫ్టీ పర్సెంట్ సంకల్ప త్యాగం ఉంటుంది కర్మ ఫలాక సంకల్పత్యాగం ఉంటుంది పరమార్థ సన్యాసికైతే మనకు హండ్రెడ్ పర్సెంట్ సంకల్ప త్యాగం ఉంటుంది సుపీరియర్ బట్ స్టిల్ కర్మయోగి కూడా సన్యాసి యొక్క లక్షణాన్ని ఆ సంకల్ప త్యాగము అనే లక్షణాన్ని ఒక యాభై శాతం వరకు పునికిపుచ్చుకున్నాడు కాబట్టి ఆ విధంగా ఆ సన్యాసంలో యోగం యోగంలో సన్యాసం ఉన్నాయి అని శ్రీకృష్ణుడు స్థుతిస్తున్నాడు ఆయన ఆ విధంగా ఇప్పుడు ప్రవృత్తి నివృత్తి పరస్పర విరుద్ధాలను మీరు అనుకుంటారు వాస్తవమే కానీ ప్రవృత్తిలో నివృత్తి ఉంది ఇప్పుడు కర్మ చేయడం వృత్తి అని అనుకోండి కామ్యకర్మ అంటే ఏంటి మీరు కర్మ చేయాలనే సంకల్పం ఉంటుంది కర్మ చేయాలనే సంకల్పం ఎందుకు వచ్చింది కర్మఫలము మండలి కామన కర్మ చేయాలనే సంకల్పం పుడుతుంది ఆ విధంగా కర్మఫల కర్మఫల సంకల్పం ఉంటుంది కర్మ సంకల్పం ఉంటుంది ఆ విధంగా కర్మ కర్మ చేస్తూ ఉంటాడు కర్మ యొక్క బంధంలో ఉంటాడు ఆ సమయంలో వాడు ఏం చేస్తాడంటే కర్మఫల త్యాగం చేసి పాలిస్తాడు కర్మలను కర్మానికి రాణయగా భాష్యకాలు కర్మలను చేస్తూనే కానీ కర్మఫల త్యాగం చేసి పాలిస్తాడు అంటే మనస్సుని కర్మఫలాశక్తి నుంచి వెనుకొక్క కాబట్టి కర్మయోగము చూడటానికి ప్రవృత్తిలాగా కనబడ్డా దాంట్లో సాధకుడు కర్మ ఫలాసక్తి నుంచి మనస్సును వెనుకకు మళ్లించినాడు అనే నివృత్తి దాంట్లో ఇవిడి ఉన్నది నిజానికి కర్తృత్వ భోక్తృత్వాలలో భోక్తృత్వం నుండి నివృత్తికే కర్మయోగము అని పేరు కర్తగా ఉండి కర్మలను ఉన్నా భోగాల నుండి మనస్సును నివృత్తి చేసేస్తాం దానికి కర్మయోగము అని భక్తిగము అంటే అర్థం ఏమిటి భక్తి అంటే ప్రేమ మామూలుగా లోకంలో ప్రతి వారికి సంసారమునందల విషయముల ఎడల అంటే పదార్థము సంబంధములు మానవీయ సంబంధములు వీటన్నిటి ఎడల ప్రేమ అలాగా పనిచేసినట్టుగా డిసి డిసిపేట్ అయిపోయి ఉంటున్న అన్ని డైరెక్షన్స్ లోను డిసిపేట్ అయిపోయి ఉంటుంది సాధారణంగా ఒక ఒక మూసేజ్ ఉన్నది హి లాస్ట్ హిజ్ హార్ట్ సో వీడు హీ హీ లూజెస్ హిజ్ హార్ట్ నాట్ ఇన్ వన్ ప్లేస్ ఇన్ టెన్ ప్లేసెస్ హీ లూజెస్ హిజ్ ఇంకా అసలు హార్ట్ ఏం మిగలనంత ఎక్కువగా ఈ హార్ట్ను పోగొట్టుకుంటాడు అంటే ఏంటి సంసారంలో ఉండే వివిధ విషయాలని ప్రేమిస్తూ బతుకుతూ ఉంటాడు మనిషి ఇప్పుడు భక్తి యోగం అంటే ఏమిటి ఒకవేళ భక్తి చేసినా ఆ సంసార భోగాల మీద ఉండే ప్రేమతోటే భక్తిని చేసేదనుకోండి దాన్ని భక్తి యోగం అని అనరు భక్తి అంటే అంటారు భక్తి యోగం అని మాత్రం అనరు భక్తి యోగం అంటే ఏమిటి సంసారమునందని ప్రేమను వెనుకకు వెనుకకు మళ్లించి ఆ ప్రేమను ఈశ్వరుని వైపు ప్రసరింపజేస్తే దాన్ని భక్తి యోగం అంటారు భక్తి యోగంలో కూడా నివృత్తి ఉంది పూర్తి నివృత్తి లేదు కానీ సంసార విషయాల నుండి నివృత్తి ఉన్నది కాబట్టి భక్తి యోగంలో కూడా ప్రాపంచిక ఆసక్తి నుండి నివృత్తి ఉన్నది కర్మయోగంలో భోక్తృత్వం నుంచి నివృత్తి ఉన్నది కాబట్టి చూడ్డానికి ప్రవృత్తిలా కనబడ్డా వాటి నివృత్తి ఇమిడి ఉన్నది ఈ లక్షణాన్ని బట్టి యోగాన్ని కూడా సన్యాసమని మనం అనవచ్చు అలా ఎందుకు శ్రీకృష్ణుడు చెప్తున్నాడంటే నేను అన్నది మళ్ళీ అంటున్నాను సన్యా గృహస్థులు కూడా మాకు సన్యాసంతో సమన్వయం లేదు మేము భోగాలను అనుభవించడం కోసమే ఉన్నాము అనే భ్రాంతిలో ఉండకుండగా వాళ్ళు గృహంలో ఉంటూనే నిత్యకర్మలను అనుష్ఠిస్తూనే భోగ చేసుకోవాలి కర్మ ఫలాశక్తిని సన్యసించటం అలవాటు చేసుకోవాలి ఆ విధంగా సన్యాసి యొక్క స్పిరిట్ వాళ్ళు తెచ్చుకోవాలి జీవితంలోకి అనే అభిప్రాయం అంచేతనే గృహస్థులు కూడా శాస్త్రకారులు ఏమన్నారంటే మీరు ఇంట్లో ఉంటున్నా ఆహారాన్ని భిక్షగా స్వీకరించమన్నారు ఇప్పుడు భిక్షౌషం బుజ్జట భిక్షతిని బతకాలి భిక్షతిని బతకడాంటే మరి సన్యాసం తీసుకోలేదు కూడా వింటాను సన్యాసం తీసుకున్న తర్వాత భిక్ష అంటే ఎప్పుడు తీసుకుంటారు సన్యాసం అదే అయ్యే మాట అన్నాను అదే అంత తేలిగ్గా అయ్యే మాట కాదు ఒకప్పుడు ప్రారంభంలో లేకపోతే అతనే అవ్వదు ఈ తీసుకున్న వాళ్ళందరూ పడుతున్న పాటలు చాలా ఇంకా ఉన్నవాళ్ళు కూడా మానేస్తే అందరూ పల్లకీలో ఎక్కువైతే మోసంటాడు కాబట్టి భిక్ష ఇప్పుడు భిక్ష కోసం సన్యాసం తీసుకో కదా ఇంట్లో ఉంటూ వాళ్ళు వడ్డించినటువంటి ఆహారాన్ని అని భావన చేసేసి భోజనం చేసేసారనుకోండి అంటే భిక్ష స్పిరిట్ తో భోజనం చేయాలి భోజనం చేశారనుకోండి చేసేస్తే మీరు ఆల్రెడీ సన్యాసం వచ్చేసిందైఎం సన్యాసమిది ప్రాహుఃగంతం విధి పాండమా దాంట్లో మీ యోగ సన్యాసం వచ్చేసింది కామ్యకర్మ పరిత్యాగం చేసి పారేశారు అనుకోండి ఇంకా కామ్యకర్మ వద్ద మనకి ఇది నిత్యకర్మానుష్ఠానం కర్మ సర్వ సర్వం శ్రీకృష్ణార్పణం వస్తూ నిత్య కర్మానుష్ఠానం చేసుకుంటూ ఉండటం చేశారనుకోండి అలాగా అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కర్మలు పోతాయి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కాదు నైంటీ పర్సెంట్ కర్మలు పోతాయి ఇంటి టెన్ పర్సెంటే మిగులుతాయి అవి ప్రేమగా చేసుకుంటూ ఉంటాం వాటికి ఫలాసక్తి ఉండదు నిత్య కర్మానుష్ఠానంలో సన్యాసం అయిపోయింది కాబట్టి శ్రీకృష్ణుడు అమ్మంలో సన్యాసం తమ్ యోగం విద్ధి ఏది సన్యాసమో అది అని అంటున్నాడు ఎందుకు అంటున్నాడంటే సన్యాసం సన్యాసం అని చెప్పేసి ఒక మక్కువ పెట్టుకుని నువ్వు ఉన్న గృహస్థాశ్రమంలో ఉండే విలువను నువ్వు ఇది మానవ స్వభావం హైదరాబాద్ లో ఉన్నవాడు హృషికేశ్ వెళ్ళిపోతే తపస్సు బాగా ఉంటుంది హృషికేశ్ వెళ్ళి అక్కడ ఇక్కడ దోషులు ఎక్కడ దొరుకుతాయనో వెతుకుతాయి తపస్సు కాదు కేట కాబట్టి అలాగే హైదరాబాద్ లో ఉంటే తపస్సు చేయగలమా అన్నది ఆలోచిస్తే అది పద్ధతి అలాగే గృహస్థగా ఉంటే ఈ అధ్యయనం ఏం సాగట్లేదండి శంకరహాస్యం గడవాలని ఉంది కానీ గృహస్థగా ఉండగా పరిధిది సన్యాసం పుచ్చుకోవాలి సన్యాసం పుచ్చుకుంటే మీకు శంకరహాస్యం వచ్చేస్తున్నాయేమి అది అంటా కాబు ఎక్కడున్నావో అక్కడు నీ కర్మలు నువ్వు నిత్యకర్మానుష్ఠానం చేసుకో తో నీ జీవితంలోకి సన్యాసం యొక్క స్పిరిట్ను బలంగా తీసుకురా ఇది ఇలా చెప్పండి దీన్ని బాలగంగాధర తెలుక చాలా బలంగా ప్రపోజ్ చేసేవారు ఆయన ఎందుకంటే బాలగంగాధర తెలుక్కు కర్మయోగి ఆయన సో ఆయన ఈ శ్లోకాన్ని చాలా ప్రేమగా వ్యాఖ్యానం చేస్తూ ఉండేవారు కాబట్టి ఇక్కడ సన్యాసం యొక్క రహస్యం ఏమిటంటే సంకల్ప సన్యాసం అదే అంటున్నారు ఆ మంత్రంలో శ్లోకంలో కూడా నహి అసన్యస్తకల్ప యోగి భవతి కష్ట ఇప్పుడు హీ ఎందుకంటే యోగి ఉన్నారు కర్మయోగి కర్మయోగి సంకల్ప త్యాగం చేయకుండా కర్మయోగి కాగలుగుతాడా ఎన్నాడు కాలేదు అసన్యస్త సంకల్ప ఇప్పుడు స్వర్గం పొందాలి ఈ కర్మ చేయాలి అని నాకు స్వర్గం కావాలి అనే కామన ఉన్నది ఆ కామనని ఆ కామనకి సంబంధించిన సంకల్పాన్ని త్యాగం చేసి పారిస్తాడు అప్పుడు వాడే కర్మయోగం తేవుణ్ణి ఆరాధిస్తే సంపదలు వస్తాయి నాకు డబ్బు బాగా వస్తుంది అని ఉంది వీడేం చేస్తాడు ఈ ధనం ఉండే ఆసక్తిని త్యాగం చేసి పారిస్తారు పారిస్తే దేవుడు ఉంటాడు ఉంటుంది కానీ మీకు భోగాసక్తి ఎప్పుడైతే ఛాలెంజ్ చేసేస్తారో వాడే భక్తి యోగి అవుతాడు భక్తి యోగా అనుష్ఠించేవాడు అవుతాడు కాబట్టి కర్మయోగి అన్నా మీరు భక్తి యోగి అన్నా మీరు సంకల్ప సన్యాసం లేకుండగా ఏ యోగము లేదు ఇప్పుడు మీరు పొద్దున్నే ఐదు గంటలకు లేచి ఆసనాలు ప్రాణాయామం చేయాలనుకోండి చేయాలంక ఈ టైంలో చక్కగా పడుకుని ఆరు గంటల దాకా పడుకుని అప్పుడు గట్టి కాఫీ తాగిలేస్తే బాగుంటుంది అనే సంకల్పాన్ని సన్యాసం చేయాలి అసలు ఆ భోగ సంకల్ప సన్యాసం చేయకుండా ఐదు గంటలకు యోగం ఏం చేస్తారు మీరు నిజానికి ఐదు గంటలకు యోగం చేయాలంటే నాలుగు గంటలకు లేవాలి నాలుగు గంటలకు లేవాలంటే ఏదండి తొలవం నాలుగు గంటలకు వేవడం హరిగ తడుకునే సమయం కదా అనేటువంటి భోగాసక్తి ఏదైతే ఉంటుందో భోగానికి సంబంధించిన సంకల్పం ఏదైతే ఉంటుందో దాన్ని త్యాగం చేయాలా కాబట్టి ఆ హరిగా ఆసనాలు వేయాలంటే కూడా భోగాసక్తి రూపమైన సంకల్ప త్యాగం చేయాల్సి ఉంటుంది కనుక వీడు యోగాసనాలు నిష్కామంగా ఈశ్వరుణ్ణి ఆరాధించాలన్నా కర్మయోగి కావాలన్నా కూడా కామనాభిషయకమైన ఫలకామనకి సంబంధించిన సంకల్పాలను త్యాగం చేయాలి సన్యాసంటేటండి సన్యాసంటే వాడే వాడు సంకల్పాలను త్యాగం చేయాలి సపోజ్ భోగ విషయకములైన సంకల్పాలను పట్టుకుని వాటిని వాటితోంటే వీడితే సతమతమవుతూ ఉన్నాడు అనుకోండి వాడి సంకల్ప వాడు సన్యాసం చేసినట్టు కాదు బాహ్యంగా చూస్తే సన్యాసం చేసినట్టుగా అనిపిస్తుంది కానీ అంతరంలో భోగానికి ప్రాపంచిక విషయాలకి సంబంధించిన సంకల్పాలను అలాగే అడ్డుపెట్టుకుంటే వారు సంకల్పాలని సన్యసించినట్టు కానే కాదు కాబట్టి ఏది శ్రేష్ఠం అంటారు సన్యా ఆశ్రమరూప సన్యాసం స్వీకరించి సంకల్పాలు అడ్డుపెట్టుకోవడం మంచిదా లేకపోతే గృహస్థుగా ఉంటూనే సంకల్ప త్యాగం చేయడం మంచిదా కాబట్టి మనకి ఆ దారి స్పష్టంగా కనబడుతూనే ఉంది ఉంటూనే సంకల్ప త్యాగం చేయాలి ముందు సంకల్ప సన్యాసం భోగ సంకల్పాలని ఫల ఫలాశక్తి రూపమైన సంకల్పాలను నువ్వు సన్యాసించు ఆ తర్వాత కర్మ సన్యాసం అనేది అంటే పరమార్థ సన్యాసం సిద్ధిస్తుంది భోగ సన్యాసం సిద్ధిస్తుంది గృహ సన్యాసం భార్య సన్యాసం భార్యని పిల్లల్ని విడిచిపెట్టడం గృహాన్ని విడిచిపెట్టడం అవన్నీ తర్వాత సిద్ధిస్తాయి ముందు సంకల్ప సన్యాసం చేయాలి సంకల్ప సన్యాసం చేయకుండా గృహత్యా గృహ సన్యాసాన్ని భాగ్య సన్యాసాన్ని ఇవన్నీ సన్యాసాలన్నీ చేసు కూర్చుంటే కర్మ సన్యాసము చేస్తే దాంతో శోభ లేదు కాబట్టి మీకు రహస్యం సంకల్ప సన్యాసం రహస్యము హన్య సంకల్ప యోగీభవతి కష్ట సంకల్పాలను సన్యాసం చేసేయాలి త్యాగం చేసేయాలి సో అలా ఉంటుంది ఈ పక్కన ఒక ఏడు గెల ఫ్లాట్ ఉంది ఫ్లాట్ ఫ్లాట్ ఉంది ఈ ఫ్లాట్ను మనం కొనేసి ఉన్నాం అని అన్నాడు అనుకున్నప్పుడు వాడు సంకల్ప సన్యాసం చేసినట్ట సంకల్పాలను పట్టుకున్నట్టకల్ప సన్యాసం చేయాలి అంతేగాని గృహ సన్యాసం భాజ్యా సన్యాసం కర్మ సన్యాసం ఇవి చేస్తే అండి సంభోగ సంకల్పముల యొక్క సన్యాసం చేయాలి మనస్సులో పలు సంకల్పాలు అసలు కలగలే రాదు నిధిధ్యాసం అంటే ఏమిటి మామూలుగా సంసారంలో బాగా తగులుకున్న వాడికి రోజులో యాభై సంకల్పాలు కలిగితే కర్మ సన్యాసికి రోజులో జీరో సంకల్పాలు ఉన్నాయి అయితే రెండు మూడు సంకల్పాలు అవి కూడా లోక కళ్యాణానికి సంబంధించిన సంకల్పాలు గృహస్థికి ఓ ఐదారు సంకల్పాలు ఉంటాయి ఆ విధంగా మీరు నుంచి కర్మయోగికి రావాలి సంకల్ప సన్యాసం చేసి ఆ తర్వాత సంకల్ప సన్యాసం అంటే ఒకసారి బాగా అనుభవానికి వచ్చిన తర్వాత గృహ సన్యాసం పెద్ద విషయం ఉంటారు ఇంక వాళ్ళు అవడానికి వస్తారు కొద్దిగా ప్రారంభంలో తర్వాత వాళ్ళు చెద్దుమని అంటారు గ్రహ సన్యాసం దాని అవుతుంది సర సరళంగా అయిపోతుంది అదే పెద్ద సమస్య కాబట్టి సంకల్ప సన్యాసము దట్ ఇస్ ది కీ టు మోక్ష మోక్షానికి కీ ఏమిటంటే సంకల్ప సన్యాసం చేసి ఆత్మనిష్ఠుడై ఉంట ఈ విషయాన్ని నిరూపించటం కోసం ఆయన సంకల్పం సన్యస్యతి ఇచ్చేటర్థం దర్శిష్యన్ ఆహా ఈ విషయాన్ని చూపించటం కోసం శ్రీకృష్ణుడు అంటున్నాడు కా అంటున్నాడు సంకల్ప అని అంటున్నాడు వర్షాది అభిసారం చేస్తారు నా హీ యస్మాత్ హీ కమాత్ హీత్ అని చెట్ అంటే ఈ నా ఉంది చూసారా దీన్ని పుస్తకాన్ని అలాంటి పెట్టి లబ్బు కనపడదా లబ్బు క్రియాపదం కనపడదని నా దాని ముందు కూర్చోబెట్టం అసన్యస్ అపరిత్యక్త విషయ సంకల్పల్ సమాస అసన్యస్థ సంకల్ప ఏమ ఎవరి చేతైతే సంకల్పము సన్యసించబడలేదో త్యాగము చేయబడలేదో వాడు అసన్యస్త అనబడతాడు సంకల్పం అంటే ఏమిటి దేని సంకల్పం ఫల సంకల్పము నాకీ ఫలం కావాలి నాకీ భోగం కావాలి అనే సంకల్పాన్ని వాడింతా చేయలేదు ఫలాశ అభిసంధి అంటే ఆసక్తి ఆసక్తి ఉంటుంది అటాచ్మెంట్ ఈ ఫలం కావాలి అని అటాచ్మెంట్ ఉంటుంది కదండి ఇప్పుడు మనిషి చేసే ప్రతి పనిలోనూ ఈ ఫలం కావాలి ఈ ఫలం కావాలి అని అటాచ్మెంట్ ఉంటుంది ఆ అటాచ్మెంట్ని అటాచ్మెంట్ టు ద రిజల్ట్స్ ఆఫ్ యాక్షన్ నువ్వు త్యాగం చేయగలవా చేయగలవా అది ముఖ్యం సో కర్మ సంభవము అదే సంభవం కాదని మీరు అనుకోతూసిన చాలా కర్మ లేకుంటారు ఆ రోజు చేయలే విషయం అయితే చేయాలి అవనే కాబట్టి కర్మని ప్రేమగా నిత్యకర్మని ప్రేమగా చేస్తూ ఎటువంటి ఫల విషయాసక్తి లేకుండా చేయటం చాలా సంభవం అంటే గాయత్రీ జపం చేస్తారు జపానికి రోజు సింఘాయంగం చేసి వాళ్ళు గాయత్రి జపానికి సంకల్పం చెప్తారు దేహం ఏమైనా ఉంటుందా సంకల్పం పరమేశ్వర ప్రీతి గాయత్రి జప మొహం పరిష్యే అనుకుంటుంది పరిష్యే పరమేశ్వర ప్రీతి కొనుకు అని మామూలుగా మీకు పూజలో విచేసేపుడు సంకల్పాలు ఎలా ఉంటాయి పరమేశ్వరి ప్రీత్యం అని అన్నా ఆయురారోగ్యేశ్వర్యాభివృద్ధి శస్త్రం అని అంటాం అధ్యాయం పెరగాలి ఎందుకంటే అధ్యాయం పెరగడం ఎందుకు ఉన్న అధ్యాయం చాలా ఆయురారోగ్యేశ్వర్యాభివృద్ధి శస్త్రం గాయత్రి మంత్రయతం కృషి అన్నాడు అనుకోండి వాడు సంకల్పం ధ్యానం చేసినట్ట పట్టుకున్నట్టే ఏ విధమైన కామన లేకుండగా అన్ని కామనలని త్యాగం చేసి కేవలము పరమేశ్వరత్మ బుద్ధితో ప్రేమగా శ్రద్ధగా వీరు కర్మని చేయటము అది సన్యాసం అది వీడికి చేయలేదు వీడి చేయలేదు అసన్యస్త సంకల్పుడు గురించి మాట్లాడుతున్నాము అంటే వారికి అభిసంధి అంటే ఫలముల ఎందు ఫలము అంటే భోగం అని అర్థం భోగముల ఎందు ఆసక్తి కలదు ఆయుద్ధం వేస్తే కలములు ఎలా ఆయుధాయం ఇంకో పదేళ్ళ ఆయుద్ధాయం ఇచ్చారు అనుకోండి ఏం చేస్తారు హిందూ పేపర్తో అవుతూ కూర్చొని అదేం చేస్తారు కాబట్టి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్ కానీ ప్రిస్క్రిప్షన్స్ మందులు టాబ్లెట్లు పొద్దున్నో టాబ్లెట్లు సాయంకాలంలో టాబ్లెట్లు బ్లడ్ ప్రెషర్లు ఇవి మేషన్ తీసుకుంటూ కూర్చోవాలి అంతేకాసేది ఏమండి అంతకంటే శరీరము అది శిథిలమైందే కానీ అదే వన్ అయితే కాదు ఉడికే తర్వాత రెండు వేస్తే అది కదా కాబట్టి ఈ శిథిలమయ్యే యుద్ధం కోసం అభిసంధ్యాసం కాబట్టి అభి అయితే కర్మలు మానేస్తారు అలా కర్మలు బానేకూడదు ప్రేమగా నిత్య కర్మలు నైమిక్తికర్మలు చేస్తులే ఉండాలి కర్మలు మానేస్తే మనిషి రోగిష్ఠ్యోడైపోతాడు ఈవెన్ ప్రాక్టికల్ కూడా కాదు కాబట్టి ఆ సంకల్పాలను మీరు సన్యాసం చేయలేదు సన్యాసం చేయకుండా కర్మయోడైపోతాడా కాబట్టి కష్టనా కమీ యోగి సమాధానవాన్ భవతి ఎవడైనా సరే కశ్చన అంటే కచ్చిదపి ఎవడైనా కూడా యోగి భవతి అంటే యోగి అయిపోతాడు యోగి అయిపోతాడని చెప్పకూడదు యోగి నా భవతి అని చెప్పారు ఆ నా ఒకటి మిగిలిన టైం ముందు అది ఇక్కడికి ఒక కూర్చోపెట్టుకోవాలి మీరు పెట్టుకుంటారో లేకపోతే యోగి అయి కూర్చుంటారని అర్థం చెప్పేసుకుంటారేమో అని భయపడి శంకర్లు అంటున్నారు నా భవతి అవునా నా కప్పుకోండి అక్కడ అని ఆయన అంటున్నారు నాకు అతి అర్థ యోగం కాదు అర్థ యోగి వస్తుంది కాబట్టి కర్మయోగి కావాలి కర్మలు చేస్తూనే ఉన్నాడు సంకల్పాలు అంటే భోగాసక్తి విడిచిపెట్టలేదు కర్మయోగ అయిపో సాధారణంగా లోకల్లో ఏం చేస్తున్నారండి అంటే కర్మయోగం చేస్తున్నాడు ఓకే కర్మయోగం చేస్తున్నాడు ఓకే ఈ కర్మయోగం యొక్క ప్రయోజనం ఏమిటని అడిగారు అనుకోండి అయితే మాకు ఈ లాభం వస్తుందండి ఏం చెప్తాను అంతరణ శుద్ధి అని చెప్పడం లేకపోతే మోక్షం చెప్పడం ఏవో ఈ లాభాలు వస్తాయి లాభం వచ్చి కర్మయోగం ఏమిటి కా కర్మే అవుతుంది కాబట్టి లాభాసక్తి భోగాసక్తి ఫలాశక్తి అన్నీ ఒకటే ఈ ఆసక్తిని విడిచిపెట్టకుండగా ఆ సంకల్పాల భోగ సంకల్పాలను విడిచిపెట్టకుండగా కర్మల్ని చేస్తున్నాను కాబట్టి నేను యోగిని అని ఆ